చిన్న ప్రార్థన ఇస్తాము సూత్రం ఇస్తూ ప్రభావ పరిశుద్ధులు నా దేవ మీ సాక్షి మీరు నా దేవ మేము సాక్ష్యం అంటే మీరు ఇచ్చిన ప్రభావం మా వాళ్ళు ఏది కాదు ప్రభావం అయినా మీ సాక్షి మేము పంచుకునే ఒక ప్రభావం మీకు పరిశుద్ధి దయచేసి మీరే మాట్లాడమనేసి తీసినాం కష్టాంత మే హలయ నా పేరు రవి మాది ఆంధ్ర ప్రాంతం అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు ఆ ప్రాంతంలో మేము ఉండేవాళ్ళము మా ఫ్రాపరు అయితే మా అన్న మేసిరి పని చేస్తాడు అయితే మా నాన్న ఊరి దగ్గర వ్యవసాయం చేసుకుంటా ఉండే వ్యవసాయం చేసుకుంటే ఇంకా మేము ఊర్లో అక్కడ ఊర్లో కూడా చర్చ ఉంటుండే కాకపోతే మా నామక ఏదో పోవాలా చేయాలని అన్ని రకాలుగా మేము అట్లా ఉండే కానీ యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేకుండే యేసుప్రభు దేవుడు అని తెలుసు కానీ నాకు చిన్నప్పుడు దేవుడి చాలా కోపం ఒకప్పుడు ఏమైందంటే ఒక ఆయన ప్రార్థన చేస్తే అంటే ఏరువాళ్ళు ప్రార్థన చేస్తూ ఆయన బతకలేదు ఒక పాస్టర్ ప్రార్థన చేస్తే ఆయన బతకలేదు అని చనిపోయాడు అది ఒక కోపం ఉండదు నాకు ఎందుకు బతకలేదని అట్లా కోపం మీద కొంత ఉండే తెలుసు అట్లా అట్లా పోతుంది చిన్నప్పుడు మాకు గొర్రెలు ఉండేటివి ఎద్దులు ఉండేటివి చాలా ఉండే ఆస్తి అంత బాగానే ఉంటుండే అయితే అంతగా ఉండే కానీ మా నాన్న అందరూ ఊర్లలో మంచిగా ఉంటున్నా బాగుంటుండే అట్లా మా నాన్న మా అన్న హైదరాబాద్ వస్తే మేము చిన్నగా ఉంటున్నప్పుడు పాప ఉంటున్నప్పుడు అప్పుడు మా అమ్మ దగ్గర ఉంటే పొలం పళ్ళు పోతా చేస్తూ ఉండే ఒక పది ఎకరాల పొలం ఉంది మాకు అప్పుడు ఒక మూడు బావులు ఉంది అట్లా చాలా ఉంది అయితే ఇంకా అట్లనే కాలం పోతూ ఉంది అయితే ఏమైందంటే మా నాన్న సాగుడికి అలవాటు పడింది తర్వాత నేను తొందరగా చెప్పేస్తాను అంటే మేము ఎట్లా దేవుల్లో గెలుచుకున్నాం అనేది నేను అది చాలా ముఖ్యమైనది కదా అయితే ఇంకా అట్లా పొలం వాళ్ళు ఏం చేసిన అంటే పొలాన్ని కొట్టేయాలని చూసింది అనమాట ఎవరైతే మాకు అప్పించిండ్రో వాళ్ళు వడ్డీ మీద వడ్డేసి చక్కెర వడ్డీ వేసి మొత్తం పొలం అంతా కొట్టేసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అప్పుడు ఎంత ఒక పన్నెండు వేలకే అమ్మిండి ఎకరం అట్లా రాపిచ్చుకోరు మా నాన్న చేత ఇంకా మా నాన్న ఏం చేసిండో ఇంకా ఇంకా హైదరాబాద్ ఇంకా పొలం ఏమి లేదు ఇంక అంతా రాసి ఇచ్చేసాడు మాట కోసం అక్కడ రెండు పార్టీలు ఉండే ఒక పార్టీ వాళ్ళు ఏమన్నారు నువ్వు ఎందుకు ఆ పొలం మొత్తం మీ భార్య పేరు రాసి హైదరాబాద్కు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి మా నాన్న అన్నాడు మా నాన్న అయినసరికి ఇంకా మా అమ్మ వాళ్ళందరూ అని చెప్తే ఇంకా వాళ్ళు ఏమన్న అంటే వద్దు అని ఎప్పుడైనా సరే మా పిల్లలకి ఇలా ఇట్లా మోసం చేసి అని చెప్పి ఇట్లా అంటారు వద్దని చెప్పేసి మొత్తం ఎవరికి తప్పులోనే మొత్తం రాసి ఇచ్చి ఇంకా హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ ఇచ్చినాక అప్పటికి మా నాన్న హైదరాబాద్లో ఉన్నాడు అప్పుడు మీరు ఇంకా నేను అప్పుడు చదువుతుండే నేను నేను సిక్స్త్ క్లాస్ ఏం చదువుతుండే అయితే మా నేను చదవాలని చాలా ఆశండే మా నాన్నకి చదివించాలని అంటే మంచిగా చదువుతుండే అప్పుడు ఫస్ట్ బాగా ఇంకా ఉండగా ఉండగా ఇంకా హైదరాబాద్ నుంచి మా మా నాతోటి వాళ్ళు నాతోటి వాళ్ళు మంచిగా వాళ్ళు చదువుకున్నారు కొంతమంది ఊర్లో పిల్లలు ఉన్నారు చాలా మంది చదువుకున్నారు ఈ రోజు మంచిగా వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు బెంగళూరులో అక్కడ మంచిగా జాబులు చేస్తున్నారు అయితే ఆ టైంలో నేను చదువుకుండా చదువుకుంటే ఏమేందంటే నాతో పాటు దేవస్థులు కొంతమంది హైదరాబాద్ వచ్చేసి ఈ మేస్త్రి పని చేస్తారు ఆ మేస్త్రి పని చేస్తే వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు అంతా గంభీరంగా జీవి ఉంచేవాడు వాళ్ళమాట అప్పుడు వస్తంటే నాకేమనిపిస్తుంది అంటే ఇదేం బాగుందని చెప్పేసి నేనేం చేస్తా చదువు మానేసిన చదువు మానేసి ఇంకా హైదరాబాద్ వచ్చేసిన మధ్యలో చదువు ఆ సార్ మా మా నాన్నకి చెప్తే మీ ఓడి ఇట్లా చదువు మానే అంటే మా నాన్న మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళా తీసుకొచ్చింది మళ్ళా తీసుకు వస్తే మళ్ళీ చేస్తే సైకిల్ కొనిచ్చింది కొత్త సైకిల్ అన్ని చేసినాం కానీ అప్పుడు నేను చదువుకోలేదు సరే అని చెప్పేసి ఇట్లా చేస్తానని చెప్పేసి ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా మేస్త్రి పనికి ఇంకా ఈ ఉప్పన్నా అప్పటికి తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి నా నేను చిన్నతలనే మ్యారేజ్ చేసుకున్నా ఒక నేను చేసుకుంది ఎయిటీన్ ఇయర్స్ అనుకోండి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అనుకుంటే నాకు జ్ఞాపకం లేదు ఏదంటే మా సైడ్ అట్లా మా నాన్నకప్పుడు హెల్త్ బాగాలేకుండే నేను చనిపోతే నీకు ఎవరు పెళ్లి చేయరని చెప్పి నాకు చిన్న వయసులో పెళ్లి చేసింది అట్ల తర్వాత పెళ్ళైన సంవత్సరానికి ఒక సంవత్సరానికి మాకు అప్పటికే మా వదిన రక్షణ పొందింది మా వదినమ్మ రక్షణ పొందింది ప్రేరు పో అయితే ఆమె బాగా ప్రార్థన చేసుకోండి మా భార్య కూడా ఉంటుండే అందరు కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఒక డిస్టర్బ్ చేసేవాడిని సినిమా పాటలు పెట్టం అట్లా చేసి అట్లా చేసేవన్నమాట అట్లా అట్లాంటి మెంటల్ టెంటల్ మెంటల్ గా ఉంటుండ ఒక సినిమా రిలీజ్ అయితే తెలిపోవాలని చాలా ఇదిగా దించిన అయితే ఆ టైంలో ఏమైందంటే ఇంకా అట్లా చేస్తూ ఉంటే ఈమె నా కోసం బాగా ప్రార్థన చేస్తుండే మా భార్య వీళ్ళు ప్రార్థన చేస్తూ కూడా నేను అట్లా అప్పుడు బ్రదర్ వైఫ్ ఉండే ఆమె వచ్చి మా ఇంటికి ప్రార్థన పెడుతున్నాను ఇంకో బ్రదర్ వచ్చి ప్రార్థన పెడుతుండే అప్పుడే వచ్చి నేను కొత్త కానీ పని దొరకలే ఎట్లా చేయాలని చెప్పి మా చాలా బాధపడుతుండే అట్లా ఒకసారి పరిచయం అయింది అట్లా పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన ద్వారా కొన్ని పనులు వచ్చినాయి ప్రార్థన వల్లే ఇచ్చింది పరిచయం చెప్పాలంటే ప్రార్థన ద్వారానే ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ఈ చర్చికి పోవటం పరిచయం కావటం అక్కడ వచ్చిన కొత్తలో మాకు ఎవరు తెలియదు ఆ ఏరియాలో ఇంకా సిస్టర్ వచ్చి పరిచయం కావటం వల్ల ప్రార్థన పోయి అట్లా వేస్తా ఉంటే ఇంకా మీటింగ్స్ పెట్టడం అట్లా చేస్తున్న ఇంకా అట్లా అట్లా మా భార్య కూడా రక్షణ ఇక నేను ఒక్కడే ఉన్నా కానీ నేను ఇంకా మేస్త్రి అట్లా ఉంటాము మరి బీ సిగరెట్ దాటం భయంకరంగా ఉంటుండే అయితే ఒక రోజు ఇక నేను అట్లా ఉందని చెప్పేసి ఇక మ్యారేజ్ అప్పుడే సంవత్సరం పెళ్లి అయింది ఒక ఆరు నెలలకు ఏడు నెలకి ఆ ఇయర్ లో మైసూర్లో ఒక పని వచ్చింది మాకు మైసూర్లో ఒక ఇంజనీర్ తర్వాత కాంటాక్ట్ ఇస్తే మేమందరూ గ్రూప్ ఒక నలభై మంది గ్రూప్ తయారే మైసూర్ పోయినాం మైసూర్ పోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆశ్రమం ఉంది అది ఏం ఆశ్రమం తెలియదు అయితే అక్కడ ఏమంటారు అక్కడ ఒక సిద్ధాంతం ఏంటంటే ఎవరు పని చేసినా కానీ ఫస్ట్ అక్కడ పోవాలా అక్కడ కొంచెం మొక్కాలా ఏదైనా అది బొట్టు పెట్టుకొని పోయి పని చేయాలా అది రూల్ అన్నట్టు అక్కడ అయితే నాకొక నాకొకటి ఏంటంటే వేసుప్రావు మా దేవుడు కదా ఈ అదే అన్ని బాగానే ఉంటాయి వేసుపేవుడు అని తెలుసు అన్ని తెలుసు కానీ ఆయన దగ్గర రామ్ అట్లా బొట్టు పెట్టుకోకుండా నేను పోయినా బొట్టు పెట్టుకుంటే ఆ రోజు మాస్టర్ పడుతుంది లేకుండా అట్లా జరుగుతుంది నేను మాకు ఎట్లా తప్పించుకొని పోతానండి మా ఆయన హెడ్ కాబట్టి మాకు మాస్టర్ అక్కడ ఓపెన్ మాస్టర్ పడిపోద్ది ఆ రోజు యథావిధిగా పెట్టుకో పెట్టుకోవాలనిపిస్తే అందరూ పెట్టుకోపోతే నేను పెట్టుకోలే అయితే మొత్తం పదో ఫ్లోర్ మీద పని చేస్తుంది పదో ఫ్లోర్ మీద పని చేస్తుంటే అప్పుడు ఏమేమి జరిగింది తడిక అది జారిపోయింది నేను పరంజాల మీద అట్ల తిరుగుతాను కడిగి లేస్తారు కదా చేసినప్పుడు అది జారి పడిన తర్వాత కింద పడిపోయింది మొత్తం కట్లు కొట్టుకుని అంత కింద పడిన తర్వాత ఇక నేనైతే చచ్చిపోయాను అనుకున్నారు ఆ బాల్కనీలో పడ్డా అందరూ చూసినారు చూసి చచ్చిపోయిన చెప్పాను అనుకున్నారు నాడి పట్టుకొని చూసినారు నాడి అంటే అది అది అది నాకైతే ప్రాణం పోయటానిపించింది తర్వాత అందరు చూస్తే చేస్తే నీళ్ళు జల్లు మళ్ళీ వేర్చుకు వచ్చిన తర్వాత అప్పుడు నీళ్ళు తాగి కూర్చోబెడితే అప్పుడు అప్పుడు స్రోహం వచ్చిందనమాట అప్పుడు కూడా పక్కన కాయను అప్పుడు దేవుడు కాపాడినంటే నన్ను ఎవరు కాపాడలేదు చెప్పి అట్లా ఉంటున్నాను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకేం చేశాను ఇంకా ఛాయ అని హోటల్కి వచ్చేసాం అందరూ అయితే అంత ముందు చాలా మంది చనిపోయారు అక్కడ పడి నాకు తెలియదు మాకు తెలియదు సంగతి చాలా మంది చనిపోయారు అయితే అది ఏదో ఏదో ఏదో కానీ అది ఎంతవరకు మాకు తెలియదు అట్లా వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేసి మొత్తం ఓటమి వందలు జరికొని హైదరాబాద్ వచ్చేసి వద్దని వచ్చిన తర్వాత అప్పుడు ఆల్రెడీ ప్రేయర్ నడుస్తుంది చర్చ్ లోక వీళ్ళంతా పోతారని చెప్పి నేను పోదాం అని చెప్పేసి నేను పోయినా నీకు ఎప్పుడు పోయి ఆ రోజు పోయినా సరే అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు కదా అందరని చెప్పి మనం కూడా ఆ గేట్ దగ్గర అవతలు కూర్చొని ఇంకా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు ఎవరు బాధలు ఎవరు కష్టాలు చెప్పుకుంటారు ఏడుస్తో ప్రార్థన చేస్తే కొంతమంది బాధతో ప్రార్థన చేస్తారు అందరు చేసుకుంటే అన్ని చూస్తా ఉన్న కూర్చుని కూర్చున్న తర్వాత ఇక నేను కూడా ప్రార్థన చేద్దామని అనుకున్నా ప్రార్థనిస్తాం అనుకున్న తర్వాత ఇంకా కళ్ళు మూసుకున్న తర్వాత ఒక వెలుగొచ్చి నాకు నా మీద ఇట్లా నా ఒక వెలుగొచ్చి నన్ను తాగట్టు అనిపించింది ఆ వెలుగుపై తాగిందో నేను నేను ధన్మాన్ని కింద పడిపోయినా కింద పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎందుకు పడబానని చెప్పేసి మళ్ళా కళ్ళు మూసుకుంటే అప్పుడు ఆ మైసూర్లో ఏం జరిగిందో అవన్నీ దేవుడు నా ఒక దర్శనంలాగా చూపిస్తుంది అప్పుడు దేవుడే నన్ను కాపాడు అని ఒక దర్శనం దేవుడు నాకు చూపిస్తాను కళ్ళు కట్టినట్టు అప్పుడు అప్పుడు నాకు విశ్వాసం వచ్చింది తర్వాత ఇంకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కూడా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఛానల్లో అదే ఆలోచిస్తున్నాయి ఇంకా అన్ని బంద్ చేసినా ఇంకా ఆలోచనలో పడిపోయాను ఇంకా ఎట్లా అని చెప్పేసరికి ఇంకా అట్లనే వీళ్ళు ప్రార్థన చేస్తుంటే చర్చికి పోతున్నా చేస్తున్నా చేస్తున్న సరికి కొన్ని ఇంకా ఇంకా బాగా నాకు అనిపించింది ఇంకా నేను ఏమేమి చేసిన ఏమేమి అన్ని దేవుడు నన్ను ఒక పాస్టర్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించిన తర్వాత ఇంకా అప్పుడ నేను అనుకున్నా అమ్మ ఈ దేవుని దేవుని కార్యం అని చెప్పేసి నేను బతుకున్నాను అని చెప్పి ఇంకా అప్లాజీ ప్రార్థన చేస్తుండే అట్లా రక్షణ పొందిన తర్వాత కొన్ని కొన్ని రోజులకి నేను బాక్సం తీసుకున్నాను బాక్సలు వేసుక్రీస్తున్నా బాక్సన్ తీసుకున్న తర్వాత ఆ ఒక బ్రదర్ వస్తుండే నికోలస్ బ్రదర్ ఆయన ఆయన మా దగ్గర ఒక ఆయన జీవరత్నం ఒక బ్రదర్ ఉండే మేము ఏం చేసాము పూలంతా పని చేసుకొని సాయంత్రం ఆయన వచ్చే టైంకి మీరు రెడీ ఈ టైం కు సిక్స్ ఓ క్లాక్ ఆయన బ్యాంకు నుంచి వస్తాడు మీరు రెడీగా స్నానం చేసుకుని ఇంకా బైబిల్ తీసుకుని రెడీగా ఆయన మమ్మల్ని సేవకి తీసుకుపోతుండే సేవ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఇంటి దగ్గరికి పదకొండు ఎంత అవుతున్న టైం అదంతా విశాలా బజారు అటు పౌకూరు అదంతా పోయి మమ్మల్ని సేవ చేసుకుంటా అట్లా అలవాటు చేసింది మమ్మల్ని అట్లన అట్లా నడిచిపోతా ఉంది అట్లా అట్లా దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన కానీ ఈ రోజు ఆ రోజు కానీ నేను ఖచ్చితంగా చనిపోయి ఉంటే ఖచ్చితంగా నేను నాక్కనికి పోయాడు చూడండి దేవుడు ఎంతో గొప్ప దేవుడు అంటే కానీ మనం ఇడ్చిపెట్టే అని అనుకుంటాం కానీ ఆయన మనం మనం మనం మనం పుట్టక ముందే మనం తెలుసు అంటే ఆయనకి బైబిల్లో ఉంది కాబట్టి దేవుడు ఆ రీతిగా మన కూడా దేవుడు ఆ రీతిగానే చేస్తాడు హలో అూయా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు ఆ రీతిగా నేను ప్రభుత్వం తెలుసుకున్నా నా ఆయన సొంత రక్షకుడు నేను ఆయన ఆయన రక్షకుని తీసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే బాత్సం తీసుకుని ఏసుకరిస్తున్నావు ఎప్పుడైతే దేవుని ఒక ప్రార్థనలోకి బ్రదర్ తోటి వాళ్ళతో సేవకుపోతా ఉండే అట్లా నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యలు చేసిండు నేను పని చేస్తుంటే ఎన్నోసార్లు దేవుడు అని ఒకసారి ఒక కలబడింది ఆ రోజు ఏంటంటే ఒక ఒక ఒక టక్చర్ చేస్తున్నా అక్కడ ఎందుకంటే చూడండి ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎట్లా కాపాడుతాడు అనేది మనకు మనం తెలుసుకోవాలి చాలా మంది అనుకుంటారు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది బాధ దేవుడు మమ్మల్ని విడిచిపెట్ అనుకుంటారు కానీ ఎప్పుడైనా మనం ఎప్పుడు అనుకోవద్దు దేవుని కృప అనేది ఎప్పుడు మనం తోడుగా ఉంటూనే ఉంటది కాబట్టి మనమే అవిధేలో పడిపోయి మనం ఆయనకు దూరం అయిపోతా అనుకుంటాం గానీ ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడు ఆ రోజు ఏమైందంటే మార్నింగ్ ఆరు గంటలు మేము వెళ్ళిపోతాం పని మీదకి ఆ రోజు ఏమైందంటే నాకు గాఢ నిద్ర బాగా నిద్ర వచ్చేసి తొమ్మిది గంటల పనుకున్నా ఆ రోజు నేను పని అర్జెంట్ ఉంది ఒక టక్చర్ ఎలా ఆ ఇంజనీర్ ఎట్లా చేసుకున్న టక్చర్ ఆ టక్చర్ కూడా ఎంత భయంకరంగా ఉంటుంది అది అది చేసినా నాకు అర్థం అది ఒక డ్రాగన్ టైప్ అలాంటి అలాంటి టచ్ర్ ఎంత డిజైన్ బాగా చేస్తా అది దేవుడు ఒక గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చిండు నాకు చిన్న నాకు ఈ పని చేస్తుండ్రు కదా మేస్త్రి పని అది చేస్తా ఉన్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది అనమాట ఈ డిజిన్ ఆయన చేసింది కదా నేను కూడా చేయాలని కానీ దేవుడిని అడగలే నేనైతే కానీ నాకు మనసులో ఉండే మంచి టక్చర్ చేయాలని చెప్పి నాకు ఆశ ఉండే నాకు కానీ నేను ముందే దేవుడు అది నాకు ఇచ్చిండు కానీ ఆ రీతిగా ఆ టక్చర్ చేద్దామని చెప్పి వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం పొగులంతా నేత తొమ్మిది గంటాక పనుకున్నా పగడ తెల్లరిందాక పనుకున్న తర్వాత అప్పుడు ఒక కలబడింది నాకు పనుకున్నప్పుడు ఏం కలబడింది అంటే నేను పోయి అక్కడ పని చేస్తా ఉంటా అది ఏదో ఆ టచ్ అది ఎట్టుంది తెలుసా డ్రాగన్ గద్దం తీసినవా ఆ గద్ద మరి అది అది ఏ గబ్బిలం గద్ద కాదు గబ్బిలం లాగా టచ్ ఇప్పుడు తిరుమల ఉంటది అది అంతా పిచ్చి పిచ్చి ఉంటది అది ఎట్లా చేసినా నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే మా వర్కే అది కాబట్టి కానీ చేసినాక నాకు అర్థం కాలేదు ఆ టచ్ చేస్తాను పోతే అప్పుడు దేవుడిని నాకు ఒక కళ వచ్చింది ఏం కళ వచ్చిందంటే నేను పోయి ఆ ట్రక్చర్ వేస్తున్నప్పుడు అక్కడ నుంచి అది రెండు ఫ్లోర్లు ఉంటాయి సైట్ ఆ అక్కడి నుంచి కింద నా హెడ్ తాళంతా బయగిలి రక్తం వచ్చినట్టు చనిపోయినట్టు మా ఏడుస్తున్నట్టు అట్ట కల వచ్చింది కల వచ్చే దన్మని వచ్చింది మెలకు వస్తే తొమ్మిది అయిపోయిన టైం ఇంకా కళ ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేనేసి ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఇంకా ఈ రోజు పని అంటే నాకు ప్రేరేపట్టాడు దేవుడు ఈ రోజు నువ్వు వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇంకా ఆ రోజు వెళ్ళిన నెక్స్ట్ డే రోజు పోయినా నేను వేయలేదు వేయకుండా ఏదైనా చేసినా అట్లా దేవుడు ప్రతి దసలో దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు నేను ఎప్పుడైతే నేను ప్రభు నేను ఎప్పుడైనా అంతకుముందు నామకార్థంగా జీవిస్తుండే వారం వారు చర్చికి పోతుండే జోక్స్ వేసుకుంటూ అట్లా వేదావిధిగా నా కాలం గడిచిపోతుండే అట్లా నేను కొంత కొంత కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను బైబిల్ చదువుతూ ఆరంభించి ఎప్పుడైతే నాకు బ్రదర్స్ వచ్చి ఎప్పుడైతే నాకు ఇట్లా వాక్యం ఇట్లా ఉంది మనం ఇట్లా జీవించాలా ఆ దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన ఇట్లా జీవించడానికి వీల్లేదని బైబుల్లో కొన్ని వాక్యాలు ఎప్పుడైతే మనం చూపించి నేను చదువుతా ఆరంభించానో అప్పటి నుంచి మార్చుకున్నా అలాలుయ్య అట్లా నా జీవితంలో దేవుడు అప్పుల నుంచి దేవుడు మమ్మల్ని బయట తీసుకొచ్చిండు తర్వాత ఎన్నో కేసులు అది అనవసరమైన కేసు వాటిలో వచ్చి దేవుడు కాపాడాడు చూడండి మేము అసలు అనుకోలే అట్లా మేము బయటపడతామని అట్లా ఎందుకంటే అది ఆ రీతిగా మనం ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ప్రతి దశలో దేవుడు మనం కాపాడుతూనే ఉంటాడు కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే సమర్పించుకొని మనం ఎప్పుడైతే మనం ఆయనకు అంగీకారంగా మనం జీవిస్తామో అప్పుడే మన పక్షంగా ప్రభు మనకుండి మనం నడిపిస్తూ ఉంటాం ఆ రీతిగా మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత అట్లనే ఉండి సేవ చేసినాం ఎప్పుడైతే మనం ఆరంభించను అప్పుడు మాకు చాలా కష్టాలు ఉండే చాలా బాధలు అప్పులు ఉండే ఊరు దగ్గర ఆ పొలం అంతా అమ్మేసి అయిపోయింది కానీ ఇప్పుడు మొన్న మొన్న టైంలో అది చూస్తే ఎకరం కోటి రూపాయలు పోయినట్ట ఎకరం అట్లా అట్లా రేట్ పెరిగిపోవటం అంతా చూసిండు చాలా మంది అన్నారు మీరు కేజేసి నిస్తుందని చెప్పన్నారు కానీ మాకు అవసరం లేదా ఎందుకంటే నాకు నాకు ఒక తలం పొస్తుంటే ఇప్పుడు ఏంటంటే ఆ రోజు ఇప్పుడు వరకు అప్పుడు వరకు అట్లనే మేము ఆ పొలం అమ్ముకుంటే మేము కోటీశ్వర్లు అయిపోయాం కానీ దేవుడిని తెలుసుకునే వాళ్ళం కాదు అట్లా అనిపించింది నాకు మన పొలం పోయినా పర్లేదు కానీ దేవుడు ఉన్నాడు మనకి అని ఒక నిరీక్షణ అనేది మాకు ఉన్నింది మా కుటుంబంలో ఎన్నో కష్టాలు చాలా బాధలు ఉండే బట్ అన్నిటి దేవుడు నాకు హెల్త్ బాగోలేకున్నప్పుడు స్టార్టింగ్ లో దేవుడు అనేది నేను గొప్పకారంగా మా జీవితంలో దేవుడు ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యాయి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆ యాక్సిడెంట్ నుంచి కూడా దేవుడు నాకు అంత దెబ్బ కూడా తగలకుండా దేవుడు నన్ను కాపాడాడు ప్రతి దశలో ప్రభు నన్ను కాపాడుతున్నాడు ఆ మైసూర్ లో జరిగిందో అప్పుడే నా జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నా అప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకోవటం ఇతరులకు ప్రభు గురించి చెప్పటం అట్లా చేస్తున్నాయి నాకు అన్ని అలవాటు అవన్నీ బంద్ చేసిన క్రమేణ చాలా కష్టమైన బంద్ చేయినాయి కానీ అందరూ ప్రార్థన చేసినారు తర్వాత మెల్లమెల్లగా అన్ని దేవుడు దాని నన్ను దూరం చేసి సినిమాలు పిక్చర్ బాగుంటున్నప్పుడు నాకు ఒకటి అన్నిటి నుంచి అది ఒక ఒక ఫ్యాన్ ఉండే నేను ఒక సినిమా వచ్చి వంద సార్లు చూస్తుండే మీరు చెప్తే నమ్మరు అది అంటే అవన్నీ మనకు అవసరం లేదు కాని అలా అలాంటి పిచ్చు ఉంటాడు నాకు కానీ అన్నిటి దేవుడు నాకు విడుదల కల్పించింది ఆ సినిమా పాట వస్తుంది మైండ్ అట్లనే పోతుండే ఎంత డబ్బులు సరే అదే పనికి పోతుండే అట్లా మా అన్న మొత్తుకుంటుండే ఎంత అర్జెంట్ పని అందరూ సరే నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుండే అట్లాంటి పిచ్చి ఉండే దేవుడు దాని నుంచి నాకు విడుదల చేసిండు అసలు రక్షణ దేవుడు నాకు ఇచ్చింది అలా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసిండు భయంకరమైన శ్రమలు ఉంటుండే కొన్ని కాంట్రాక్ట్స్ లో కొంచెం లాస్ అయింది కానీ దాని గురించి కూడా దేవుడు ఒక పోయిన సంవత్సరాలు చాలా భయంకర ఉండే కానీ దాని నుంచి దేవుడు ఆశ్చర్యం అనిపిస్తున్నాసారి ఎట్లా బయటపడింది దేవుడు అని అంటే ఆయనకు మార్గం చూపిస్తారు కాబట్టి మనం మన జీవితం ఇంతే మన స్థితి అంటే మనం ఎప్పుడు కూడా మనం నిరీక్ష పడ ప్రార్థన చేయాలా ఆయన మీద విశ్వాసం పెట్టాలా ఆయన మనకి ఏం చెప్పిందో దాన్ని పట్టుకొని మనం ముందుకు సాగిపోతున్నప్పుడు సమస్తం సమకూడి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకే బైబుల్లో ఉంటది ఆ నాకు ఎప్పుడో వాటికి వెంటాడుతూ ఉంటాయి ఏంటంటే ఆయన ప్రేమించేవారికి అంట దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి అందరికి మేలు కలిగొట్టుగా సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని పౌరు భక్తులు చెప్తారు అంటే సమకూడి జరుగుచున్నవని అన్నాడు అంటే నువ్వు ఆయన పనిలో మనం ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని మనం గ్రహించి అర్థం చేసుకుని మనం ముందుకు పోతుంటే నీ నీ నీకు నీ జీవితం ఏరిత్తుకుని నీకు ఏం కావాలో దేవుడు సమస్తం అని సమకూడ మనకి ఇస్తారంట అది మనకు విశ్వాసం అనేది అలాలు కాబట్టి అలాంటి విశ్వాసము ఎప్పుడొచ్చింది బైబిల్ చదవటం వల్ల వచ్చింది చర్చి రాలేదు పాస్టర్ వాకింగ్ చెప్పినప్పుడు రాలేదు ఎప్పుడైతే నా వ్యక్తిగతంగా ఎప్పుడైతే నేను బైబుల్ చదవటం ఆరంభించానో అవన్నీ దేవుడిని తెలిసి కొన్ని బ్రదర్స్ ద్వారా కొన్ని దేవుడు బయలుపరిచిండు అప్పుడు అవి పట్టుకుని ప్రార్థన చేయటం ఇతరులకు ప్రార్థన చేయటం అలాంటి అలాంటి విశ్వాసం అప్పుడు అప్పుడు వచ్చింది హలలుయ్య అట్లా నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు ఎన్నో మరణాల నుంచి నేను ఎప్పుడో చనిపోవచ్చు ఎన్నోసార్లు దగ్గర ఒకసారి కరెంట్ షాక్ కొట్టింది ఊర్లో మోటార్ వేసుకుంటే ఒకసారి ఆ మోటర్ మీద పాము బండుకుంటుండే భయంకరంగా ఒక పెద్ద పాము అట్లా చాలా చిన్నప్పుడు మోటార్ వేస్తుండ పొలంలో ఉండే మాకు పొలం అట్లా ప్రతి దశలో అంటే నాకు అనిపించేది ఎప్పుడు కలలు కూడా వస్తున్నాయి చిన్నప్పుడు ఒక బర్ర వచ్చి నన్ను ఎట్లా తడుముకున్నట్టు ఒక నన్ను ఎవరో ఒక వెంట భయంకరమైన వ్యక్తులు వెంట పడుతున్నట్టు ఒక ఆయన వచ్చి ఆయన నా ఎదురు నిలబడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటం అట్లా ఏదో ఏందో నాకు అర్థం కాకపోయింది కానీ ఒక టైం వచ్చినప్పుడు నాకు అన్ని అర్థం అవుతున్నాయి అంటే దేవుడు మనం కాపాడుతున్న ప్రతి దశలో నుంచి అనేది నాకు అప్పు అర్థమైంది కాబట్టి మనం అలాంటి విశ్వాసంలో మనం కూడా మనం ముందుకు పోవాలి దేనిలో మనం నిరుచవకుండా విశ్వాసంతో మనం ఆయన చెప్పిన మాట ప్రకారం మనం ముందుకు పోతే దేవుడు సమస్య మనకు అనుగ్రహిస్తాడు మనకి ఏది కావాలి ఖచ్చితంగా నాది ఇస్తాడు మనకు దేవుడు హలలియ అది ఇప్పుడు ఇవ్వచ్చు రేపు ఇవ్వచ్చు ఒక సమస్య కూడా ఇవ్వచ్చు హలలియ్య కాబట్టి మన నిరీక్షణ ఏందంటే ఖచ్చితంగా ప్రభు నాకు ఇస్తాడు అని కాబట్టి మనం దేని గురించి మనం చింతించొద్దు ఎందుకంటే వాక్యం ఉంటాయి కాబట్టి మన చింత ఆయన మీద మోపుకోవాలి ఆయన మీద మనం మోపుతాము ఆయన మీద ఎప్పుడైతే వేసి మనం ముందుకు సాగిపోతామో అవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు హలలుయ్య చివరి దేవుడు మనకు అన్ని దేవుడు ఇచ్చింది మనకు విజయం ఇచ్చిందంటే అది ఆయన ఇచ్చింది ఆయన ఆజ్ఞలోకి లోకంలో ఏది జరగదు హలలుయ్య కాబట్టి ఏది అన్నా గానీ ఆయన ఆజ్ఞనే కాబట్టి మనం ఆయన అడగాల ప్రభావ ఈ రీతికి మేము ఎట్లా ముందుకు పోవాలని ఖచ్చితంగా దేవుడు మనకు మార్గం చూపించి నడిపిస్తాడు ఆ రీతిగా ప్రభు నా జీవితాన్ని నా జీవితాన్ని ప్రభులేనే మార్చుకున్నా హలలుయ్య ఆయన కృప వల్లనే నేను ఇంతకాలం నేను బ్రతుకున్నా ఎంత శ్రమ ఇచ్చినా గానీ దేవుడు తట్టుకునే శక్తి దేవుడు నాకు అనుగ్రహించండు విశ్వాసంలో నేను ప్రభు నాకు ఆ రీతిగా నేను బలపరిచింది అలలుయ్య చాలా బాగా ఒక టైంలో భయంకరమైన పరిస్థితి ఉండే కానీ మీకు తెలుసు ఉండొచ్చు సకల అప్పుడు జరిగింది తెలంగాణ డివైడ్ అయిపోయేటప్పుడు ఒక నెల రోజులు అందరూ బంద్ చేసాను కదా ఆ టైంలో నాకు విరక్త గుట్టేసింది ఏంది ఈ ఈ కష్టం ఏంది దేవుడు నమ్ముకుంటే మాకు ఎందుకు తీసుకురామా ఈ బాధ ఎందుకు అని చెప్పేసి దేవుడి మీద పూర్తిగా విశ్వాసం పోయింది పని లేదు ఏం చేయంత చాలా ఇదైపోయినా కానీ ఆ టైంలో నాకు ఈ బ్రదర్ సిస్టర్ అప్పు బ్రదర్ వీళ్ళందరూ వచ్చిరూ మనోజ్ గారు ఇంట్లో మీటింగ్ ఉంటుంది ఈ పాస్టర్ గారి ఇంట్లో మీటింగ్ ఉంటుంది అయితే ఆ మీటింగ్ వచ్చినప్పుడు నేను ఆ పని చేస్తున్నా ఇంక రేపు వెళ్ళిపోదాం చెన్నైకి వెళ్ళిపోదాం అని ఇంకా పని లేదు కదా అన్ని బంద్ పెట్టుకున్నారు ఇసుకు బంద్ అయిపోయింది అన్ని బంద్ అయిపోయింది కానీ ఎట్లా మన మనకి నేర్చుకునే పనే ఇద ఏరే పనికి మనం చేయలేము ఇక నేను ఆలోచించిన కాదని చెప్పేసి ఇంకా చెన్న అయిపోదాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నా డిసైడ్ చేసుకుని ఇంకా ఒకరోజు చిన్న పని చేసుకుందాం ఆ రోజు సాయంత్రం బ్రదర్ ఫోన్ చేసిండు పొద్దున రవి సాయంత్రం ఇట్లా మన ఇంట్లో పేర్ మీటింగ్ ఉంది నువ్వు రా అని చెప్పనేసరికి ఇంకా సరే లే అన్నాడు అంటే రేపు మీటింగ్ ఉందని ఈ రోజు నాకు చెప్పిండు చెప్పిన తర్వాత సరే అన్న రాధికృష్ణ సార్ ఇట్లా అప్పు అందరూ వస్తుండ్రు వచ్చి ప్రార్థన చేస్తుండ్రు ఆ నువ్వు కూడా రావు సరే అని చెప్పంటే సరే అన్న వస్తానని చెప్పా సరే అని చెప్పి ఇంకా ఇంకా ఆ రోజు నైట్ కలబడింది ఒక కలబడి ఏం పడింది అంటే ఒక కళను దర్శనానికి అర్థం కాలేదు ఇప్పుడు కూడా ఏం పడిందంటే నేను ఒక బైబిల్ చేత పట్టుకుని ఒక ఊరుకు పోతున్నా అంట ఊరుకు పోతుంటే అది ఏ ఊరో తెలియదు పోతుంటే అక్కడ ఒక ఒక భయంకర సింహం ఒక పెద్ద సింహం వచ్చి ఆ ఊరి పడి భయంకరంగా తరుగుతూ మనుషులు చిత్రవర్త చేస్తా ఉన్నట్టు అట్లా అట్ట అది తరుణ్కుంటూ అందరూ భయంకరమంతి అంత పరిగెత్తుంటే ఏమైంది ఏమైందంటే ఇట్లా సింహం ఇట్లా మా ఇట్లా చంపేస్తుంది అని చెప్పి అంటే మీరు భయపడవకుండా ధైర్యం గుణ్ చెప్పి అక్కడ అది నాకు ఎదురుకొచ్చిన సైతాన్ అప్పుడు నాకు అనిపించే సైతాన్ ఎందుకంటే బైబిల్ ఉంది కదా గద్దించి సిమ్మంటే సైతానే సైతాను వేసిన వాళ్ళు బంధిస్తానని చెప్పి అది అక్కనే అది అది కనిపించలేం కదా తర్వాత ఆ ఊరిలోకి వాకింగ్ చేయబడి అనిపించిన అప్పుడు తెలవారిపోయింది తెల్లవారిపోతే ఐదున్నర టైమ్ ఇంకా లేస్తే ఇంకా అది ఏందనుకొని నేను పెద్దగా పట్టుకొని సరే అని చెప్పి వచ్చేసి మళ్ళీ పని చేసుకొని సాయంత్రం మీటింగ్ వచ్చిన ఆ రోజు అంత ముందు అన్ని నామకార్థాలు జీవిస్తా ఉండే అవన్నీ ఎప్పుడైతే దేవుడు వీళ్ళంతా ఎప్పుడైతే వచ్చి ఆ వాక్యాలు చెప్పిన రో అప్పటి ఇక నేను అనుకున్నాను ఇక చెన్నై లేదు చాలా ఉండే చాలా స్పెషల్ ఉండే వాక్యం ఆ రోజు ఆ రోజు ఏం వాక్యం ఉంది అంటే పత్రికలో వాక్యం ఉన్న గ్యాప్ ఇప్పుడు కూడా ఏముందంటే అక్కడ అంటే నా జీవితం ఎట్ ఉందంటే ఇంకా దేవుడు లేళ్ళే అన్నట్టుగా ఇంకా అంత దిగజారిపోయిన జీవితం అన్నట్టు టైంలో ఇంకా వాక్యం ఇప్పుడు విన్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది అయ్య మనం తప్పు చేస్తున్నామని అంటే దేవుని కుమారుని మనం పాదాలతో తొక్కి మళ్ళీ తిరిగి మళ్ళీ మనం పాపం చేసి ఎంతో భయంకరంగా ఉంటుంది పరిస్థితి ఆ శిక్షణపుడు అప్పుడు నాకు అర్థమైపోయింది అప్పుడు చాలా పశ్చాత్తపడి ఇంటికి పోయి బాగా ప్రార్థన చేసిన అప్పుడు నుంచి నా మనసు అనేది ఇంకా తేలికైపోయింది హాలలియ అప్పుడు నుంచి ఇంకా చెన్నై పోదాం అని చెప్పి ఇంకా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇంకా చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చిన్న చిన్నగా పనులు రావటం ఇంకా ఆర్థికంగా దేవుడు మెరుగుపరచడం అది జరిగిన తర్వాత ఇంకా తర్వాత కొంతకాలం బైబిల్ స్టడీ ఉండే ఆడిపోయిన తర్వాత ఇంకా బాగా విశ్వాసం బలపడింది ఒక వాక్యాలు ధ్యానిస్తున్నా మని ఆ వాక్యము ఎప్పుడు టూ థౌజండ్ ట్వల్ అనుకుంటా లెవెన్ పదకొండు రెండు వేల పదకొండులో ఆ వాక్యం ఎప్పుడైతే మన అప్పుడే స్టార్టింగ్ రెండో భాగం మూడో భాగం అయిపోయింది ఆ టైంలో ఈ బ్రదర్ పోతుండే బ్రదర్ పోతే ఆ ఏమస్తావు బ్రదర్ రే రారవి రారవి అని చెప్పి జబర్దస్త్గా తీసుకుపోతుండే చూడండి అది నాకు అనిపించింది అప్పుడు ఆ రోజు గనక ఆ ఆ పరిస్థితి రాకపో అది ఆ కళ దాగటం వీళ్ళు చెప్పటం అది నాకే చాలా ఆశ్చర్యం పిస్తుండే ఎందుకంటే ఆయన ప్రణాళిక అట్టు ఉంటుంది కాబట్టి మీ జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా మన అందరం జీవితంలో అట్లా ప్రణాళిక ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి చాలా మంది కూడా ఏదో జీవిస్తాం పోతాం అని అనుకుంటారు కానీ ఎప్పుడైతే మనం బైబిల్ చదివి దేవునికి మన సంపూర్ణంగా మనం సమర్పించుకొని ఆయన చిత్తం ఏదో గ్రహించి ఉన్నప్పుడే మనకి ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు ఆ ఆనందం ఆ సంతోషం వేరే ఉంటుంది నువ్వు ఎంత ఇదైపోయినా సరే ఉపదవ నీ అమాంతంగా పడ్డా సరే నువ్వు భయపడవు ఎందుకంటే ఉంది వాక్యం బా దావిరాజు కదా పదివేల వచ్చి భయపడిన మొత్తం పైన పడ్డా కూడా నాకు నేను భయపడినట్టు ఎందుకంటే ఎందుకు ఆయనకు విశ్వాసం ఉన్నట్టు ఆ ఆ ఆ స్థితికి ఎదగాలంటే చూడండి మనం ఎంత సంపూర్ణంగా ఆయన దావిదక్తులు ఉంటే నాకు అనిపించేది ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు రవ్వా నాకు కూడా అలాంటి విశ్వాసం వీపరవన్నప్పుడు ఎన్ని శ్రమ వచ్చినా గానా దేవుడు ఇంతవరకు నన్ను తట్టుకునే శక్తి నాకు ఇచ్చింది నాతోటి వాళ్ళు చాలా మంది అప్పులు పాలు అసలు హైదరాబాద్ ఇచ్చి ఈ ఫీల్డ్ చాలా ఈ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అంటే ఫీల్డ్ లేకపోతే పైకోలేస్తాం ఒకసారి దీంతో మరి నీ జీవిలో పడిపోతాను పడ్డామనుకోని నీకు లేవడం చాలా కష్టం చాలా మంది తారమరైపోయింది కానీ దేవుడు నన్ను అలాంటి స్థితిలో వచ్చినా కానీ మళ్ళా దేవుడు పైకి లేపిండు హల కాబట్టి ఆయన గొప్ప దేవుడు మన గొప్ప మన దేవుడు హలలుయ్య కాబట్టి అదే విశ్వాసంతో మనం ముందుకు పోవాలా హలలుయ్య మనం నీరుచ్చడదు ఓటమి వచ్చినా మనం భయపడద్దు ఏది వచ్చేస్తారో దాన్ని దాన్ని మళ్ళీ విజయం పొందుకోవాలా హలలుయ్య కాబట్టి చూడండి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ ఏం చేస్తారు ఇచ్చి పెడతారా మళ్ళీ రాసుకుంటారు అవకాశం అన్నట్టు కాబట్టి అదే చివర కాదు కదా కాదు కాబట్టి ఆయన వాక్యం ఉంది ఆయన కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తారంట కాబట్టి నలిగిన వారిని వృద్ధు ఉద్ధరించే దేవుడు ఆయన వాక్యం ఉన్న కీర్తన గణంలో నలభై ఐదారు దేవుడు ఉంటుంది వాక్యం చాలా బాగుంటుంది వాక్యం కాబట్టి ఎప్పుడైతే బైబుల్ చదవట ఆరంభించానో అప్పటి నుంచి నా జీవితమే నేను మార్చుకున్నాను చాలా వరకు అలలుయ్య ప్రభులో ఇప్పుడు నేను సంపూర్ణంగా కొన్ని నాకు కూడా కొంచెం చాలా ఆనందం సంతోషం నా కుటుంబాన్ని విషయంలో కానీ ఎన్నో శ్రమ వచ్చింది కానీ పది దాంట్లో దేవుడు నన్ను యాక్సిడెంట్స్ మరీ భయంకరంగా ఆ గోల మీద నుంచి కానీ పత్తి దాంట్లో దేవుడు తప్పిస్తున్నాను కానీ అదే రీతిగా ఆయన ఎప్పుడు కాచి కాపాడే దేవుడు అనే విశ్వాసం మనం మనం ముందుకు పోవాలా మనకి ఏ ప్రాణాలకి దేవుడు ఇచ్చిందో అది మనం ఏం చేయాలి దాన్ని ముందు కొనసాగించుకోవాలా ఈ లోకంలో ఎన్ని దేవు సంపాదించుకున్నా ఎన్ని చేసుకున్నా గానీ మనకి రక్షణ లేకుంటే అది కదా కదా నేను అంత ఉన్నా కానీ రక్షణ లేకుండా కాబట్టి ఆయన రక్షణ ఇవ్వడానికి ఏసు లోకానికి వచ్చింది కాబట్టి నా జీతం నా ప్రభు నా కోసం వచ్చింద నా కోసం బలి అయిపోయినా నా జీతం ప్రభు సమర్పించుకున్నా తర్వాత ప్రార్థనలో పోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత బాప్సం పొందుకున్నా కొంతకాలానికి పరసుధాత్మ అభిషేకం పొందుకున్న సేవ చేసి సేవ చేసుకుంటే బ్రదర్స్ ద్వారా సేవకి వెళ్తుండే వాళ్ళు రానకు జబర్దస్తి తీసుకొస్తుండే బ్రదర్ కాబట్టి ఆ బాప్సం పెడితే తర్వాత అప్పుడు ఇంకా విశ్వాసం వచ్చింది ఇంకా జాగ్రత్తగా జీవించాలని అంత ముందు కొద్దిగా యధావిధిగా ఉండే చచ్చు ఇప్పుడైతే బాసం తీసుకున్న తర్వాత చాలా భయం ఉండే నాకు అమ్మ చాలా జాగ్రత్తగా శాపం వస్తుంది అని చెప్తుండే కానీ చాలా జాగ్రత్తగా జీవిస్తుండే చూడండి అట్లనే మన జీవితంలో కూడా ప్రభు సమర్పించుకొని మన చింతా యావతా మీద వేసి మనం ముందుకు పోవాలా హలోలియా ఆయన అన్ని ఇచ్చింది కదా అన్ని ఇస్తాడు మళ్ళీ తర్వాత మన పరీక్షిస్తూ ఉంటాడు ఆయన ఇచ్చిందని ఆయన మైము కొరకు మనం వాడుకుంటున్నావా లేకుంటే మన స్వార్థానికి వాడుకుంటున్నావా అనేది కూడా మనకు ఒక ప్రసంగి గ్రంథంలో ఉంటుంది నువ్వు ఎట్లయినా జీవించవచ్చు కానీ పది దానికి ఒక టైం వచ్చినప్పుడు నీకు తీర్పులో ఉండదు జ్ఞాపకం తెచ్చుకోమంటాడు ప్రసంగీ గ్రంథంలో పదకొండు అధ్యయంలో ఉంటుంది ఓ ఎవరుడా నీ జీవిత నువ్వు ఎంటనే జీవించు నీకు స్వేచ్ఛ కానీ ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దానికి లెక్క చెప్పాలా హలూయ కాబట్టి దేవుడు మనకు అన్ని ఇచ్చుడు దేవుడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన నీతిని అనుసరించి మన బాధ్యతను మనం ముందుకు నెరవేర్చుకొని ముందుకు పోతే ప్రభు సమస్తో మనకు సమకూడి అనుగ్రహిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆయన మన జీవితాలు సమర్పించుకొని ఆయన రక్షణ కొనుకొని ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలా ఆయన రాకడం సిద్ధపడాలా ఆయన తిరిగి రాయనుడు మన త్వరలో అది అసలైన పాయింట్ కాబట్టి ఆయన రావడం మనం సిద్ధపరచాలా మనం సిద్ధపడాలా ప్లస్ ఇంకొకరిని కూడా సిద్ధపాటు జరిగించాలా చేయాలా అలాంటి కోప దేవుడు మనకు దేవుడు చిన్నవారు సాక్ష్యం తెలిసి